అనుష్ఠానం చేయడం ద్వారా ఇది సిద్ధాంతం అని చెప్పడం జరుగుతుంది శంకరాచార్యులు వారు సిద్ధాంతలు తీసుకుంటాం దాని వెనక ఉండే అనుష్ఠానం ఏమిటి రామాజాచారులు వారు సిద్ధాంతాలు తీసుకుంటాం దాని వెనుక ఉండే అనుష్ఠానం ఏమిటి ఎందుకు ఈ ప్రశ్న వేశామంటే ఈ రెండింటికి ఒక సమన్వయ లోపం జరుగుతూ వస్తుంది అమ్మ అనుష్ఠానం చూపించింది సిద్ధాంతం చెప్పలేదు శంకరాచార్య వారి సిద్ధాంతం మిగిలింది అనుష్ఠానం తెలియదు రామారాజాలు వారి సిద్ధాంతం మిగిలింది అనుష్ఠానం తెలియదు ఇప్పుడు ఏ ప్రకారం ఆ సిద్ధాంతం వచ్చి ఉంటుంది అనేది ఊహించాలా అర్థం చేసుకోవాలా సాధకుడైన వాడు ఎవరిని మార్గదర్శకంగా పెట్టుకోవాలి ఇక్కడ మూడు ఆప్షన్స్ ఇస్తున్నా నేను ఆప్షన్ ఏ జ్ఞాన మార్గంలో ఉండేటువంటి శంకరాచార్యుల వారు ఆప్షన్ బి భక్తి మార్గంలో ఉన్నటువంటి రామానుజాచార్యుల వారు ఆప్షన్ సి పరిపూర్ణ మార్గంలో ఉన్నటువంటి అమ్మమ్మ ఒక సాధకుడైన వాడు చెప్పుకోవాలి అంటే ఇప్పుడు మీరు చెప్పిన మాట ప్రకారమే శాస్త్రము అనుభవాన్ని వరు అనుభవము శాస్త్రాన్ని ఇస్తుంది అమ్మ చెప్పిన ఒక వాక్యం అది ప్రమాణ వాక్యం అంతేకాకుండా అనుష్ఠానం నుంచే శాస్త్రం వస్తుంది కానీ శాస్త్రానికి అనుష్ఠానం రాదు ఈ పరిస్థితిలో మనం శంకరాచార్యుల వారిని శాస్త్రం చదువుతున్నావా అనుష్ఠానం చదువుతున్నావా అనుష్ఠానం చదువుతున్నావా లేదా రామాను వారి శాస్త్రం చదువుతున్నావా అనుష్ఠానం చదువుతున్నావా అమ్మది అసలు అనుష్ఠానం అయితే ఏ రకమైన అనుష్ఠానము అమ్మది శాస్త్రమోనా కాదా అని పక్కన పెడదాము అమ్మని శాస్త్ర స్థితిని తీసుకెళ్లి సమాధి కట్టేంత వరకు ఇంకా ఎవరు ప్రయత్నం చేయలేదు సమాధి కట్టా కాదు శాస్త్రమా కాదా అనేటువంటి తేలుతుంది అమ్మ ఇంకా సజీవ స్రవంతిగానే ఉంది అమ్మ చూసిన వ్యక్తులు ఉన్నంత వరకు అమ్మ ఇంకా సజీవ సమతిగా ఉన్నట్టే లెక్క అమ్మ శరీరం వదిలినట్టు లెక్క కాదు అటువంటి పరిస్థితుల్లో అమ్మ అనుష్ఠానము ఏ రకంగా వెళ్ళి పరిపూర్ణత్వాన్ని పొందింది లేదా శంకరాచార్య వారి అద్వేద సిద్ధాంతానికి వెనకాల ఏ రకమైన అనుష్ఠానం ఉండి ఉంటుంది రామానుచార్యుల వారి యొక్క భక్తి సిద్ధాంతానికి ఏ రకమైన అనుష్ఠానం ఉండి ఉంటుంది ఈ ప్రశ్న సరి అయిందా కాదా మొట్టమొదటి చెప్పండి ఎందుకంటే సత్సంగంలో మనం వేసుకోవాల్సిన ప్రశ్న సత్సంగం అంటే కేవలం ఏదో కథ చెప్పుకు కాదు ఉపాఖ్యానం చెప్పుకు వెళ్ళిపోవడం కాదు సో ఇంటరాక్షన్ కూడా సరి మానసిక స్థితి కూడా ఉండాలి బౌద్ధికమైనటువంటి స్థితి కూడా బేస్ కూడా ఉండాలి ప్రమాణం చెప్పగలిగేటువంటి స్థితి కూడా ఉండాలి అప్పుడు ఆ ఇంటరాక్షన్ యొక్క పరిధిలో కరెక్ట్ గా వస్తుంది లేకపోతే చెప్పేవాడు వినేవాడు అంతమంది ఉంటారు అది ఉపన్యాసం అవుతుంది ప్రసంగం అవుతుంది అధిక ప్రసంగం కూడా ఒకసారి ఇప్పుడు మనం కరెక్టు మన గ్రూపు నలుగురు ఐదు వచ్చే మాట్లాడుకుంటున్నాం స్వచ్ఛంగానే సరిపోయినండి లక్షణాలు జరిగేలా పరిస్థితి ఇప్పుడు అమ్మ జీవితం మహాద ఉంది అమ్మ స్వయంగా తాను పదహారు సంవత్సరాల వరకు చర్చించిన ఇవాళ పొద్దున్న ఐదు వరకు మన వాక్యం చదువుతుంటే అందులో అమ్మకు సంబంధించి ఒక మాటలో ఏమంటారు అమ్మ ఆ రోజు మొదలుకొని కరవకుండా అన్నం తిను మాట్లాడద్దు అమ్మ ఆ రోజు మొదలుకొని ఎంతో అవసరమైతే తప్ప ఇంట్లో మాత్రం మాట్లాడటం తగ్గిస్తుంది దాదాపుగా పంతొమ్మిది సంవత్సరం వరకు అని చెప్పడం జరిగింది ఇక్కడ ఎప్పటి నుంచి అమ్మ ఆరో సంవత్సరం నుంచి పంతొమ్మిది సంవత్సరం వరకు కాబట్టి ఇరవై తొమ్మిది నుంచి పద పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు మాట్లాడడం మానేస్తుంది యాక్చువల్గా మాట్లాడటం ఇప్పుడు అమ్మ అనుష్ఠానమా కల్లా విచారణకి అనుష్ఠానానికి తేడా ఏంటి అమ్మ ద్రవ్య విచారణ చేసిందా తత్వ విచారణ చేసిందా పరతత్వ విచారణ చేసిందా అనుష్ఠానం చేసిందా ఏమిటంటే ఇక్కడందరూ అమ్మతో పరిచయం ఉన్నవాళ్ళము అందరూ ఈ పుస్తకం చదివిన వాళ్ళము ఈ పుస్తకాన్ని ఇంకో పద్ధతులు అర్థం చేసుకోవడానికి కొన్ని ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ అమ్మ ఆత్మవిచారణ చేసిందా తత్వ విచారణ చేసిందా ద్రవ్య విచారణ విచారణ చేసిందా ఇది అనుష్ఠానమా అనుష్ఠానం అయితే అనుష్ఠానం వల్ల సిద్ధాంతం ఎప్పటి అవునా అనుష్ఠానానికి సిద్ధాంతం రావాలిగా వచ్చే మన శాస్త్రం అవుతుంది కదా ఇదంతా అనుభవం కదా మరి రకమైన అనుభవంలో అమ్మ ఆరో సంవత్సరంలో కాళిదాసు వెంకదాసు మస్తాన్ దగ్గరలో తెలిపిన డిస్కషన్స్ తీసుకున్నప్పుడు అమ్మ చెప్పినటువంటి పంచభూతాల యొక్క పరిశీలన చేయడం కానీ జగతత్వం యొక్క పరిశీలన చేయడం కానీ అగ్నితత్వం యొక్క వాయుతత్వం యొక్క ఆకాశత్వం యొక్క పరిశీలన చేయడం కానీ ఇవన్నీ కూడా చూసినట్లయితే అమ్మ ద్రవ్యాన్ని మాత్రమే పరిశీలన చేసుకుంటూ వచ్చారు ద్రవ్యంతో పాటు ఇంక దేన్ని పరిశీలన చేయలేదా చేసుకుంటూ వచ్చారు ఈ ద్రవ్యంలో అంతర్నిహితమైనటువంటి తత్వం అనే దాన్ని పరిశీలన చేసుకుంటూ వచ్చారు ఈ తత్వం అనే దానికి అమ్మ ఒక పేరు పెట్టారు పేరు పెట్టి ఏమంటారు అంటే తత్వం అనేది మనస్సు కాదు శక్తి కాదు మరి తత్వం అంటే ఏమైంది అనే ప్రశ్న దీనిలో అమ్మకి సంబంధించిన విషయంలో చాలా ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ తత్వము అన పడేటువంటి ఒక లక్షణం ఏమిటి అమ్మ ఈ తత్వం స్వరూపాన్ని గ్రహించడం ద్వారా పరతత్వాన్ని గ్రహించిందా పరతత్వం ఒకటి ఉంది కాబట్టి తత్వం ఉందని చెప్పిందా తన అనుష్ఠానంలో దేన్ని రుజువు చేసింది అమ్మ దేట్ని అన్వేషించింది దేన్ని పరిశీలించింది ఆమె అన్వేషించింది కానీ పరిశీలించింది కానీ అన్వయించుకున్నది కానీ పరతత్వం ద్వారా పదార్థతత్వం ద్వారా ఆత్మతత్వం ద్వారా ఈ ప్రశ్న కీలకమైంది అనుకుంటాం మన సత్యంగా వేయవలసిందే అనుకుంటాం అమ్మ అప్పుడైతే పరతత్వాన్ని విచారణ చేసిందా అక్కడ విచారణ చేసింది దేవుడు చేసింది విచారణ తనకొకసారి భాషలో పదాలు చాలా సులభంగా మనకు కనబడతాయి వాడేటప్పుడు మనం సూకంగా వాడాలి ఏ పదం ఏ అక్షరం చిన్న తేడా వచ్చినా మొత్తం అర్థం అంతా మారిపోతుంది అమ్మ చూసిందా ద్రవ్యతత్వం చూసిందా పరతత్వం చూసిందా నంబర్ వన్ అమ్మ ఆత్మవిచారణ చేసిందా ద్రవ్య విచారణ చేసిందా పరతత్వ విచారణ చేసిందా అది అమ్మ అనుష్ఠానమా సిద్ధాంతమా అనుష్ఠానం అయితే బట్టి ఏ సిద్ధాంతాన్ని మనం రాబట్టుకోవచ్చు కర్మంచరతత్వము ద్రవ విచారణ ద్రవ విచారణ చేస్తూ పరతత్వంలో చేస్తూ పరతత్వంలో ఎలా ఎలా చెప్పగలరు ఉదాహరణ ఇప్పుడు పాలు నెయ్యి పెరుగు ఇవన్నీ చూసింది దాంట్లో నుంచి పరతత్వం ఎంటో గ్రహించింది అవి చేస్తుంది పరతత్వం వెంట గ్రహించింది ఎలా గ్రహించింది చెప్పండి ఎలా గ్రహించింది చెప్పండి దాంట్లో ఉన్న శక్తి ఏ శక్తి వల్ల జరుగుతున్నాయి ఏది శక్తి వల్ల పరతత్వం పరతత్వం శక్తి దగ్గర అలాంటి శక్తి కంట వేరైంది కాబట్టి అటువంటి శక్తి ఎప్పుడు చైతన్యమైంది మరి శక్తి కూడా తెలియబడిందిగా శక్తి మళ్ళీ దానికి ఈ రూపంగా తీసుకుంటే ఇక్కడ అరుగుదల ఉంది అరుగుదలని మనం గ్రహించాం కదా తింటాం ఆకలి తిన్నాం లోపల ఎట్లా అరుగుతుంది అనేది చూడం కదా అరుగుదలకి ఉపయోగపడింది శక్తి చైతన్యం నువ్వు దాన్ని ఉపయోగించుకుంటున్నప్పుడు నీ ఓపిక వచ్చినప్పుడు మాత్రమే తెలియబడేది నీ చైతన్యం నాకు నాకు అర్థమైంది అది ఇక్కడ తీసుకుంటే మనకు అర్థమైంది ఎందుకంటే నా ప్రశ్న ఇదే అమ్మ ఆత్మవిచారణ చేసిరామ విచారణ చేసిరా పర విచారణ చేసిందా దీనికి ఒక పైపోకారం ప్రారంభించుద్దాం అమ్మ నేను చూస్తున్నాను అనుకుంది కాబట్టి నేనుతో ప్రారంభం చేసింది చేస్తూ ఆ నేను చూస్తున్నానని చెప్పేసి ప్రారంభం చేసింది చేస్తూ ప్రతి వ్యక్తి ప్రతి వస్తువుని అనేక రకాల స్థితిలో చూసింది ప్రతి పాలు కావచ్చు వెలుగు కావచ్చు పిడకలు కావచ్చు అగ్ని కావచ్చు నీరు కావచ్చు వాయువు కావచ్చు ఆకాశం కావచ్చు సూర్యుడు కావచ్చు చంద్రుడు కావచ్చు అన్నిటి ఒక స్థితిలో చూసుకుంటూ వచ్చింది అంటే కళ్ళ గీతులుగా కనపడేదాన్నంతా కూడా ద్రవ్యముగా తీసుకుని నేను అనుసంధానం చేసుకున్నాను చేసుకున్నప్పుడు అందులో వచ్చే పరిణామము అనబడేటువంటి దాన్ని నేను సమన్వయం చేసుకుంది ఇన్ని పరిణమిస్తున్న మారణ ఏదైంది నేను అయింది ఈ నేను మూలమేదైంది ఇంకోటి ఏదో వేసుకోవాలి ప్రశ్న కాబట్టి ఆ నేనుకు మూలము దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి అంటే వీటన్ని ద్వారా విచారించాలా విచారించి అంగీకరించడం ద్వారా విచారించాలా నేను ఏది మూలమైందో దీనికి కూడా అదే మూలం కాబట్టి ఆ మూలాన్ని చూడాలి అటువంటి అంటే ఆ సూత్రంగా మొత్తం చైతన్యం చైతన్యం నుంచి శక్తి ఎందుకంటే దేవుడు అనే దానికి శక్తికి నేను దేవుడికి నేను శక్తి అని బేర్చుకున్నాను అని చెప్పిందమ్మ చెప్పిన మాట ప్రకారమే చూస్తే చైతన్యం తర్వాత శక్తి ఆధార్థం తర్వాత చైతన్యం తర్వాత శక్తి తర్వాత పరతంతం బాగుంది ఇక్కడ అమ్మ ఒక మాట అంటారు ఆ మాట ఏమంటారు ప్రతి తత్వము జీవతత్వమే తత్వమే జీవత్వం తత్వం అంటే శరీరమని కాదు తత్వం అంటే మనస్సని కాదు పదార్థం అంటే తత్వమే అని ఒక మాట అంటారు మాట గాలి గురించి కూడా ఒక చక్కని విశ్లేషణ చేస్తారన్నారు బొగ్గుని కాలు నృసి అయిపోతాయి ఆ నుసి కొద్దిసేపు గాలి కొడితే ఎగిరిపోతుంది ఎగిరినప్పుడు ఎగిరించే గాలిని పట్టిపోయి పడి మట్టిలో కలిసిపోతుంది పొయ్యిలో ఉన్నప్పుడు నృసి రూపం వేరు గాలిలో పైకి ఎగిరినప్పుడు తుంపురులుగా ఉన్న రూపం వేరు కింద పడ్డప్పుడు ఉన్న రూపం వేరు పొయ్యిలో నుంచి లేవగొట్టి కొంత దూరం పంపిన గాలికి రూపం కనపడమే గాలికి రూపం నాకు గాలి కనపడకుండా ఉండి అది పనులు చేయిస్తుంది రూపం స్పర్శ అంటే మనసుకు దట్టేది మనస్సు గాలి ఒకే రూపమేమో మనసు ఉంటుందంటే చెప్పలేము గాలి ఎట్లా ఉంటుంది అంటే చెప్పలేము గాలికి శబ్దమన్నా ఆధారం ఉంది కదలికన్నా కనపడుతుంది ఆకృతులను బట్టి కదలిక గుర్తించవచ్చు మనస్సును వేటి వీటిని గుర్తించే గుర్తుగా గుర్తించవచ్చు మనస్సుకు రూపం ఉంది మనస్సు ఎప్పుడు దేన్ని చూసి గుర్తిస్తుంటే దాని రూపము అన్ని రూపములు కలది కనుక దానికి ఒక రూపం అంటూ ఇది అమ్మ ఆరు సంవత్సరాల వయసులో తీసుకున్న ఆరు సంవత్సరాల ఈ పారాగ్రాఫ్ మీకేమర్థమైంది రెండు స్టేట్మెంట్స్ చూసాం ఈ రెండు స్టేట్మెంట్స్ లో మనం చూస్తూ ఇది ఒక స్టేట్మెంట్ ఒకదాని పదార్థములను మరొక పదార్థము చేత విడదీయవచ్చు వేరు వేరుగా ఉన్న పదార్థములు మరొక పదార్థము చేత కలపవచ్చు వాళ్ళలో నీరు ఉన్నవని తెలియలేదు కదా ఎట్లా ఏ పదార్థములో ఏవై ఉన్నాయో పదార్థము చేత పదార్థము గుర్తించవచ్చు విడదీయకుండా మిడితమై ఉండడు చేతనే పదార్థం వల్ల మార్పు చూసి ఏదో ఆ మార్పు వచ్చిందని మార్పు సహజమని గుర్తించక ఆ మార్పునే రూపాంతరం అని కొంత రూప అంటారు రూప నాశనం రూపాంతరమే రూప మారినప్పుడు మరొక రూపం చూద్దాము అని చెప్పేసరి ప్రతి దానికి జీవితం ఉన్నది నీరుకు అగ్నికి వాయుకు ఒక తత్వములు ఐదు ఈ రెండు స్టేట్మెంట్స్ అమ్మ పదార్థ తత్వాన్ని చూపించారా పరతత్వాన్ని చూపించారా ఆత్మతత్వాన్ని చూపించారా విచారణ మార్గంలో చాలా కీలకమైన అంశం ఈ రెండు పారాగ్రాఫ్లు కూడా అమ్మ తత్వ విచారణలో కీలకమైన పారాగ్రాఫ్లు ఇది మనం కథలో జరిగినట్టుగా చెప్పుకున్న పక్కన పడేయడానికి అవకాశం ఉంది కానీ ఇక్కడే చూసినట్లయితే ఇప్పుడు కాదు ఇది స్పర్శ వాళ్ళు తెలుస్తుంది కదా కదలిక వాళ్ళు తెలుస్తుంది కదా మరి మనసు కూడా కదలిక వాళ్ళు తెలుస్తుంది కదా పెరుగు వాళ్ళు తెలుస్తుంది కదా ఇక్కడ ఏమంటారంటే మనసుకు రూపం ఎప్పుడు దాని గురించి గుర్తిస్తుంటే అది దాని మరి మనస్సు గుర్తిస్తుంది అప్పుడు నేను పరతత్వం చెప్పబడుతోంది అక్కడ ఆత్మ విచారణ అనాలా వస్తునాలాత విధ నువ్వులో లేదా అనుష్ఠానమా సిద్ధాంతమా ఇదంతా ఏం చూపుతాం ఈ కథంతా ఈ హామాలా ఏం చూపుతాం అనుష్ఠానమే అనుష్ఠానం ద్వారా సిద్ధాంతాన్ని రాబడుతోంది ఇప్పుడు పోయి విరిగిస్తోంది కట్టెలు రాజేస్తోంది అగ్ని వండుతోంది వండితో దుబ్బూడిదవుతోంది బూడిదిగా ఇదంతా అనుష్ఠానమేనా ఈ అనుష్ఠానం ద్వారా రూపాంతరం పొందుతోంది అనే సిద్ధాంతం దగ్గరికి వచ్చిందా వచ్చినప్పుడు దీన్ని గుర్తిస్తున్నది గాలి గాలికి రూపం లేదు స్పర్శమైన తెలుస్తోంది గాలిలాగే మనసు కూడా మనసు గుర్తిస్తుంది కదా గుర్తిస్తున్న అన్ని రూపాలు అదే అయింది కదా అంటే ఇక్కడ ఏ స్థితి నుంచి వచ్చింది జలస్థితి నుంచి భూమి స్థితి నుంచి అగ్ని స్థితి నుంచి వాయు స్థితికి వచ్చింది వచ్చి ఈ వాయువు ఇసుకోట్టు మనస్సు అందమ్మా వాయువుకి రూపంలో లేనట్టుగానే మనస్సు కూడా రూపంలో లేదు కదలిక వాళ్ళు గుర్తింపు మనస్సు కదరికవాలి గుర్తింపు వస్తుంది కదలికలేదు మనసుదా ఇప్పుడు అమ్మ చేసింది ఆత్మ విచారణ వస్తు విచారణ తత్వ విచారణ పరసత్వ విచారణ ఎందుకనంటే మీరు విచారణ మాత్రం ట్రైన్ పోతున్నవాడు కాబట్టి మీ దగ్గర తెలుసుకోవాలి అమ్మజేసి వస్తు విచారణ లేదా ఆత్మ విచారణ లేదా పరతత్వ విచారణ ఈ వస్తువును అంగీకరించి వెతికిందా ఖండించి వెతికిందా అంటే వస్తువు కాబట్టి వస్తువు అంగీకరించింది అంటే వస్తువు అంటే దృశ్యము దృశ్యము అంగీకరించింది కాబట్టిరతత్వాది అమ్మ దేనికి ప్రాముఖ్యత ఇచ్చినట్టు గుర్తింపబడుతున్న దానికి ప్రాముఖ్యత గుర్తించే దానికి ప్రాముఖ్యత ఇచ్చిందా ఎట్లా అంటే ఇంటి నుంచి ఒక్కసారి జాగ్రత్తగా చెప్పండి ఎందుకంటే నేను దాన్ని గుర్తించేవాడు కావాల్సింది వచ్చింది కాబట్టి నన్ను పెట్టింది అనేది మాట కూడా వాడుతుంది ఒక దగ్గర వాడిని లేకపోతే వాడికి ఆట వేరే డైరెక్ట్ మనకి ఇక్కడ సంభాషణలోనే దీన్ని మాత్రమే మనం ఇక్కడ డెరైవ్ చేయాలనుకుంటున్నాం దీన్ని మాత్రమే డెరైవ్ చేయాలనుకుంటున్నాం ఇక్కడ అమ్మ నీటి దగ్గర ప్రారంభం చేసింది కొట్టె దగ్గర ప్రారంభం చేసింది అగ్ని దగ్గర ప్రారంభం చేసింది అంటే రూపం దగ్గర నుంచి మలి వరకు వచ్చింది గాలి దగ్గర నుంచి మనస్సు వరకు వచ్చింది వచ్చిందా ఆట కనిపిస్తుందా మీకు ఈ ఆటలు కనిపిస్తున్నప్పుడు దగ్గర నుంచి వ్యక్తావ్యక్తమైనటువంటి గాలి వరకు వచ్చింది వచ్చిందా మనస్సు దగ్గర ఆగిపోయింది ఆగిపోయి మనస్సే అన్ని రూపాలు పొందుతోంది అని కంక్లూడ్ చేసింది పక్కన చెప్పి మళ్ళీ ఒకదాని పదార్థము మరొక పదార్థము విడదీయవచ్చు వేరువేరుగా ఉన్న పదార్థము మరొక పదార్థం చేతి కలపవచ్చు పాలలో నీరు ఉన్నవని తెలియలేదు కదా ఎట్లా ఏ పదార్థములో ఏవే ఉన్నాయో పదార్థం చేత పదార్థం గుర్తించు విడదీయకుండా విడిచేతనే ఆ పదార్థముల మార్పు చూసి ఏదో ఆ మార్పు వచ్చిందని మార్పు సహజమని అంటారు ప్రతిదానికి జీవితం నిప్పుకు నీరుకు అగ్నికి వాయుకు ఇవన్నీ ఉన్నవి కాబట్టి ఒక దూరం ఒక రకంగా దూరం పోకుండా పరిమితిగా ఆలోచిస్తే అమ్మ మళ్ళీ అది మాట కూడా పరిమితిగా ఆలోచిస్తే ఒక భూతంలో ఉన్న గుణం మరొక భూతములో మారినట్టుంటుంది నాకు వీటిని బట్టి చూస్తే ఈ నాలుగు రోజుల నుంచి అన్ని అన్నిట్లో అన్ని ఉన్నట్లే కనపడుతున్నాయి అన్నిట్లో అన్ని ఉన్నట్టే కనపడుతున్నాయి అటువంటిప్పుడు ఈ చెప్తాము అమ్మ పరసత్వ విచారణ చేశారా ఆత్మ విచారణ చేశారా ద్రవ్య విచారణ చేశారా ద్రవ్యాన్ని బాయని ఇది మార్పు పొందుతుందని పట్టి అక్కడ అమ్మాయి సిద్ధాంతం అని పోయింటారు అమ్మ నా వేస్తుంది చూసుకుంటే అమ్మ ఏం చేస్తుంది భరతత్వ విచారణ చేస్తుంది అంటున్నారు అందుట్లో ఉన్నది ఇప్పుడు పంచభూతాలు పంచబడ్డాయి అంటే ఇట్లా అనే మాట వాడింది కదా అక్కడ ఒక దాంట్లో ఒకటి నిష్పత్తి చేయడాలో తీరులో అది తనట్లో అయితే ప్రతి దాంట్లో ఐదు గుణాలు తెలుసు అనే మాట వాడుతుంది మళ్ళీ తెలుసు అనే మాట వాడుతుంది ఈ ఐదు గుణాలు ఎక్కడ నుంచి వచ్చినాయి అంటూ మళ్ళీ పైకి వెళ్తుంది కదా అంటే ఇక్కడ ఏమో చెప్పుకోవాలి ఐదు సూత్రాలు వస్తాయి పదార్థం నిజం పదార్థం చూస్తే నేను నేను గుర్తిస్తున్న చైతన్య నిజము చైతన్య శక్తి నిజము శక్తి మూలమైన శూన్యముజము అయితే అంగీకరించారా అంగీకరించినప్పుడు ఈ పదార్థాన్ని రసించిందా అంగీకరించిందాకరి జాగ్రత్తగా చెప్పరం మేరకు అంగీకరించిందా పూర్తిగా అంగీకరించిందా పదార్థాన్ని పూర్తిగా అంగీకరించి అంటే కాకపోలేదు అనే మాట పాడింది ఇది అంతా పరమాత్మే అనే స్పష్టతగా చెప్పింది కాబట్టి అనుకుంటున్నారు అంటే అట్లా అని కాదు అయ్యా ఇది అది కాకపోతే ఇప్పుడు దోమకు కూడా పరమాత్మే అన్నది కదా దోమ కూడా అదే అన్న మాట పాడినప్పుడు దోమల్లో కాదు దోమగా అన్నప్పుడు ఆ దోమ ఏర్పడటానికి కావాల్సిన పంచమూర్తి కదా అందులో ఉన్నది పంచభూతాలకు ఆధారమే ఉన్నది మళ్ళీ ఆపరతత్వమే కదా ఇప్పుడు అది కాకుండా ఇది ఎట్లా వచ్చింది అనడానికి లేదు నా మనసు ఉంది అన్నయ్య కలగంటున్నాను నా కల్లో నేను దాకా ఇంకొక వస్తువు ఎక్కడుంది నా మనసు ఒకటే కదా నా కలలో అన్ని వస్తువులు అవుతున్నది అందులో ఏర్పడుతున్నాయి నా కల్లో నా కల్లో ఉన్న పంచభూతాలు నా మనసు ఒక వస్తువేగా అట్లాగే అట్లా నాకు సమయం కుదిరింది యాక్చువల్ నేను చూసుకున్నప్పుడు నాకు అట్లాగే కుదిరింది మీ మనసులో పంచూతాలు కాబట్టి మనసు గుర్తిస్తున్నారా పంచభూతాలతో ఏర్పడిందా మనసు కాబట్టిందా అవునా పంచభూతాలతో ఏర్పడకపోవడానికి ఎట్లా ఉంటుంది అంటే పంచభూతాలు అంటే గాలి మీరెప్పుడు మనసు అమ్మ చెప్పిన దాంట్లో ఒకటి డెరివేటివ్ చెప్పింది ఎరివేటు చెప్పి చాలా జాగ్రత్తగా వినండి ఇక్కడ గాలికి రూపం స్పర్శ అంటే మనస్సుకు తట్టేది మనస్సు గాలి ఒకే రూపమేమో రూపమేమో రూపము అనలేమో మనస్సు ఎట్లా ఉంటుందంటే చెప్పలేము గాలి ఎట్లా ఉంటుందంటే చెప్పలేము గాలికి శబ్దం అన్నా ఆధారం ఉంది కదలికన్నా కనపడుతుంది ఆకృతి కదలికను బట్టి గాలిని గుర్తించవచ్చు మనస్సును వీటన్నిటి గుర్తించే గుర్తుతో గుర్తించవచ్చు గుర్తిస్తోంది మనస్సు ఆలోచన స్వరూపండి అమ్మ ఆలోచన గురించి ఎక్కడా చెప్పలేదు మనస్సు మనస్సైందాస్ మనస అదే మనస్సు నుంచి ఆలోచన ఎందుకంటే మనస్సు ఆలయ స్థితిలో కూడా స్ఫురణ ఉందిగా ఒక్క ఒక్క స్ఫురణగా ఒక్క ఒక్క ఉనికిగా ఉంటుంది మనసు ఆలోచన స్థితిలో ఉనికిగా ఉంటుంది అంటే ఉంటా అనే మాట ఉంటుంది అప్పుడు మనసు గుర్తిస్తా ఉంటాయి వల్లే మనసు గుర్తింప మనసు ఉంటే తర్వాత దాని పదార్థాన్ని తగిన విమర్శ జరగాల్సిన జరగాల్సి వచ్చినప్పుడు మనసుని వాడతా వాడాల్సింది దీపం ఉదాహరణ తీసుకుంటూ దీపం చుట్టూ అరుగు చుట్టూ కూడా చీకటి వెలుగుతో ఆధారమైన చీకటి ఒత్తి మూలల్లో చీకటి ఉంది ఒత్తి కదా వెలిగేటప్పుడు ఒత్తి పైన నూనె తీసుకుని పై నుంచి జారితో సమయోజనం జరిగినప్పుడు వెళుతుండ్రో పైన దీపం వెలిగింది ఆ మూలంలో ఒత్తి ఉన్న ఒత్తిడి ఆధారంగా మొత్తం ఒకసారిగా తగినబెట్టి పోవటం లేదు కదా చీకటే అది దానికి మూలం ఆ మూలంలో ఉన్న చీకటి అది చీకటి ఆధారంగా దాని వ్యాపక శక్తికి దానికి ఎంత దూరంలో ఉంది దీపం ఎంత పెడతాం పెద్ద దీపం పెడితే పెద్దలు వస్తాయి చిన్నది పెడితే చీకటి ఇప్పుడు దీపం తీసేశారు అక్కడ దీపం అనే పదం తీసేశారు మనస్సు అనే పదం చారు ఇప్పుడు ఆలోచించరు మనస్సులో కూడా చీకటి ఉంటుందా మనస్సు చీకటి స్వరూపం అది ఆలోచన ద్వారా తెలియబడుతుంది ఆలోచన ద్వారా తెలియబడదా మనస్సు యొక్క చీకటి స్వరూపం ఆలోచన ద్వారా తెలియబడుతుందా అంటే మనసు ఆగిపోయిన స్థితిలో తెలియబడుతుంది మనసు ఆగడం ఆలోచన లేకపోవడం బయట ఇంకేమిటి స్పందన స్పందన వచ్చిన తర్వాత ఆలోచన స్పందనకి ఆలోచనకి తేడా స్మందనక అంటే స్పందన ఉండలేదు ఆవలసన మన ప్రేమ ఇలా కూడా సరిపోలేదు స్పందన మనకు తెలిసి నిదానంగా జరిగిన స్పందనకి ప్రేమ ఉంటుంది స్పందనల ప్రేమ అంటే తెలిసి నిదానమైనప్పుడు నీక స్పందన అవుతుంది జంగన సోన స్పందనే ఇక్కడ దూంతో నిదానంగా కండి జ్ఞానాన్ని కలిపి తెలియబడతుంది స్పందన కాలకముందు తెలియబడ తొరికి తరువాత తెలియబడతుంది తెలియబలన్నీ స్పందనలే స్పందన అక్కడ దీపం మెరిగే దీపం మనస్సు అనుకున్నాం ఆ దీపం చుట్టూ ఒక ఆవరణ ఉంది అనుకున్నాం మీరు చెప్తున్న ఉదాహరణ తీసుకుంటున్నా ఏరే ఎక్కడికి దూరంగా వెళ్ళడలే దానిలోనే చూ చూస్తున్నాం ఆ దీపం యొక్క ఆవరణ బట్టి ఉంటుంది ఇప్పుడు ఆవరణ బట్టి వచ్చే స్పందన వస్తుందా ఆలోచన వస్తుందా మనస్సు మనసులో వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చింది నిర్ణయాత్మకమైంది వికల్పాత్మకమైన మనస్సు అవునా సంకల్ప వికల్పాత్మక మీద మనసు సంకల్ప వికల్పాత్మక మీద మనస్సు మనసు మరి మనస్సులో ఈ ద్వంద్వ ఎక్కడి నుంచి ఏర్పడింది మనసులో ఆ ద్వందం ఎందువల్ల ఏర్పడింది అని అడుగుతున్నా నేను రెండుగా ఎందుకు వచ్చింది ఒకటే ఎంగు ఆ పని దీని ప్రకారం సృష్టికర్త ఆలోచన ఎంత అవసరమో మనస్సు అంత అవసరం దృశ్యం ఎంత అవసరమో ద్రష్టివసరం అవినప్పుడు సృష్టికర్తని కానీ సృష్టిని కానీ దృశ్యాన్ని కానీ ఘర్షణ కానీ మనసుని కాని ఆలోచనని కాని మనం తొలగించాలి అనడానికి కానీ ఖండించాలను కానీ తప్పేనా తప్పేనా అంటే రెండింటి సమన్వయం ఉందిగా వాటిల్లో ఉందిగా దృశ్యం అనేటువంటిది నువ్వులో ఉండే నేరుగా కనపడుతుంటుంది ఆలోచన ఉండేది నేరులో ఉండే నేలుగా కనపడుతుంది చైతన్యం అనబడేటువంటిది అదిలో ఉండేటువంటిది నేలుగా కనపడుతుంటుంది ఈ మూడు అర్థమయ్యాయా ఈ మూడు స్థితిలో ఆ చైతన్యం మీద గుర్తింపులేదు మనస్సు అని చెప్పబడుతోంది అవునా అటువంటిప్పుడు అమ్మ ఈ ఐక్య దశాన్ని కూడా గుర్తించిందా ఒకటి ద్రవ్యము రెండు నేను మూడు మనస్సు నాలుగు చైతన్యము ఐదు మూలమైనటువంటి ఒక స్థితి అవునా ఇప్పుడు గుర్తించినప్పుడు ఈ ఐదింటిని సమన్వయం చేసినటువంటి అమ్మ సిద్ధాంతాన్ని ఏమనాల మనకైతే ఉందన ఇంకొకటి ఏదో ఉందనో ఉంది అమ్మకట్లా అసలు ఏది లేకుండా స్వచ్ఛంగా తన తనగా ఉండి చేసిన ప్రయత్నం కాబట్టి మూలాన్ని మూలమైన వాడికి వచ్చేస్తే ఉంటుందో అట్లా ఉంటుంది దాని నుంచి అనుష్ఠానం ఈ అనుష్ఠానానికి శాస్త్రం ఏమి డిరైవ్ చేయబోతున్నారు అమ్మ ద్రవ్య సత్యాన్ని ఒప్పుకుంది అహం సత్యాన్ని ఒప్పుకుంది మన సత్యాన్ని ఒప్పుకుంది చైతన్య సత్యాన్ని ఒప్పుకుంది దానికి మూలమైన దాని పరమతత్వాన్ని ఒప్పుకుంది ఐది ఒప్పుకుంది ఐదింటినీ ఒప్పుకుంది ఈ ఐదింటినీ ఒప్పుకున్నప్పుడు ఐదుడిని ఒప్పుకున్నప్పుడు ఈ ఐదుడికి సర్వమరకు సర్వము ఆధారము అని చెప్పినప్పుడు సర్వమునకు సర్వము ఆధారము చెప్పినప్పుడు కళానికి శిరామును రాసే శక్తి కళానికి శిరాన్ని గ్రహించే శక్తి చేతికి కళాన్ని గ్రహించే శక్తి కాగితానికి రా గ్రహించే శక్తి ఇవన్నీ ఉన్నాయని అంత గురు చెప్పుంది ఈ సమన్వయం తీసుకున్నప్పుడు ఈ సమన్వయం తీసుకున్నప్పుడు ఇక్కడ అమ్మ ఏ స్థితి నుంచి వెళ్ళింది దుర్ష్యస్థితి నుంచి ఆత్మస్థితికి వచ్చింది ఆత్మస్థితి నుంచి మనస్థితి కలిగింది మనస్థితి నుంచి శూన్యస్థితి కలిగింది అవునా ఐదు స్థితిలో తనవా వేలవా ఎలా ఉంది ఒకటే అనేకమైంది అవునా కాబట్టి ఇందులో ఉండే ఒకటే అందులో ఉండే ఒకటి ఒకటేనా ఈ అనేక వారు అక్కడెక్కడు ఇక్కడ ఎక్కడుంది ఇక్కడ ఏకం అక్కడుంది ఇది ఎవరైతే గుర్తిస్తారో మూలములో స్థూలమంతా అయిందని స్థూలంలో మూలమంతా అయిందని ఎవరైతే గుర్తిస్తారో అతడే క్షేత్రజ్ఞతత్వాన్ని తెలుసుకుంటాడు క్షేత్రతత్వాన్ని తెలుసుకుంటాడు పురుషాత్మ పొందుతాడు ఇది అమ్మ చెప్పిన సిద్ధాంతం మూలములో ఉండేటువంటి స్థూలాన్ని గ్రహించి స్థూలములో ఉండే మూలాన్ని గ్రహించి ఈ రెండు కూడా ఒకటే అనేటువంటి సమన్వయం చేసుకోగలిగిన వ్యక్తి క్షేత్ర క్షేత్రజ్ఞతత్వాన్ని అర్థం చేసుకుని క్షేత్రజ్ఞతతో సమన్వయం చేసుకోవడం ద్వారా ప్రకృతిని ఆధారం చేసుకుని అర్ధనాది సరఫరా అనుభవించి పురుషోత్మ ప్రాప్తి పొందుతాడు ఎందుకంటే అమ్మ దగ్గర సిద్ధాంతం ఎలా చేయాలి అని చూస్తున్నాం ఇది అనుష్ఠానం దీనికి సిద్ధాంతం రావాలి అనుభవం శాస్త్రం నేర్పును అమ్మ చెప్పారు ఏం శాస్త్రం నేర్పింది అన్నప్పుడు ఈ శాస్త్రం నేర్పిందిస్తున్నాను నిలబడింది అన్నయ్య సత్యం మీద నిలబడినప్పుడు నాకు ఇంకోటి అంటే ఇది ఎందుకు కాదన్న అంటే నేను అన్ని రేపుల నుంచి చూసి అడిగినట్టు నాకు వచ్చింది ఈ మాట అమ్మ ఎందుకు కాదంటోంది అని చూస్తే అప్పుడు ఇది శాశ్వతంగా లేదు కాబ పరిణామం చెందుతుంది ఎప్పుడు పరిణామం చెందని అదే ఉంటుంది దానిలోకి వెళ్ళి ఇవన్నీ లైవ్ అయిపోతున్నాయి అదే మూలంగా ఉంటుంది కాబట్టి అంటే ఇంక పంచభూతాల శరీరమే ఉందని కనుకుంటాయి అంటే పోతే తగలబెట్టేస్తే ఏమీ లేదు తగలబెట్టి ఏమైతే పరిణామం జరిగిందని ఒప్పుకుంటాను అది కూడా ఈ రూపంలో లేకపోవచ్చు ఇంకో రూపంలో ఉంది గుడిద రూపంలో ఉంది గూడుద తుప్పర్లు అయితే తుప్పరు గాలి ఎగరగొట్టబడింది అన్నది నీ కంటికి కనిపించినంత సూక్మంగా అది మారిపోయింది లేదా అంటే ఉంది అది అది ఆ సూక్ష్మముగా మారిపోయిన ఆ తుపర్లన్నీ ఏకం చేయగలిగిన శక్తి ఉన్నవాడు దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఆ రూపంగా చేసి పెట్టగలుగుతున్నాడు అట్లాగే ఇప్పుడు యోగానంద గారి గురువు గారు ఉన్నారు ఆయన వెళ్ళిపోతే అణువులన్నీ గాల్లో ఉన్న అణువులన్నీ కలిపి ఆయన ఏర్పడి ఆయన కనిపించింది అలాంటి ముట్టుకొని చూడని ఆయన చెప్పాలని దీన్ని చూస్తే కేవలం దానిలో అణువులుగా విడబడిపోయింది అంతే అణువులుగా విడబడిపోయింది ఈ ప్రతి అణువులోనూ పంచభూతాత్మకమైన శక్తి తెలుసుంది అనేది అమ్మ చెప్పిన ఈ పంచభూతాలన్నీ దాంట్లో కలిసి ఉన్నాయి ప్రతి అణువులోనూ ఉన్నాయని చెప్పింది ఇట్లా చూసుకున్నా ప్రతి అణువు పరమాత్మే అయి ఉంది ప్రతి అణువు ఎంత పరమాణం అనుకున్నా ఎంత మైక్రో లెవెల్ లో తీసుకెళ్ళినా ప్రతి అణులు దాంట్లోంచి వస్తుంది బిగ్ బ్యాక్ థియేటికి దీనికి సరిపోతుంది అక్కడ కూడా మళ్ళీ చూసుకున్నా దాంట్లోంచి విడిపడే ఇవన్నీ దానికి సరిపోతుంది ఈ సరిపోయినప్పుడు ఇప్పుడు ఇది కాకపోవడానికి అంటే ఇదే రూపంలో లేదు కాబట్టి వీడు చెప్పింది ఓకే ఏ రూపం ఇప్పుడు అమ్మ నాకు ఏ రూపంలో కనిపించింది అని ఇంతకుముందు అమ్మ రూపంలో నాకు స్పర్శ తెలుసు ఇప్పుడు కొంచెం కొత్త లో ఏడ్చారు నాకు అసలు స్పర్శ లేదు మళ్ళీ అయ్యారు కనిపించట్లేదు కోను కోను కోను పోను ఇప్పుడు ఎలా అయిందంటే అసలు అమ్మ నాది అమ్మ నాకు కనిపించట్లేదు అనే భావనే పోయింది ఎట్లా పోయింది అంటే నా లోపలికి ఆ రూపం నా లోపలే ఉంది కదా అన్నంత తృప్తిగా ఉంది గుడికెళ్ళాలన్న ఫీలింగ్ కూడా నాలుగు రోజులు అర్థమైనప్పుడు ఇప్పుడు ఎక్కడ ఉంది అమ్మ అంటే నా యొక్క భావన రూపంలో ఫీలిపోయింది భావద్ రూపంలో నీళ్ళు నిలబడ్డప్పుడు ఇంకా నీకు రూపంతో అవసరం లేకుండా పోయింది ఇప్పుడు ఇది పరిణామం లే కదా బాధ్యంగా స్థూలంగా దేహం ఇక్కడ భావన రూపంలో స్థిరపడింది భావన కూడా నువ్వు ఇంకా అయినప్పుడు నేను అది వేరుగా లేదనే భావనలో స్థిరపడ్డప్పుడు ఇంకప్పుడు అసలు లేదుగా ఇక్కడ వీళ్ళు చెప్పిన జగత్ అసత్యం అనే వాటికి దీనికి కొంతం సరిపోతోంది కదా అనిపిస్తుంది దీనికి అది ఆధారమైయ్యే ఉంది గుర్తించడానికి అది ఆధారమయ్యే మళ్ళీ గుర్తించిన తర్వాత అది శాశ్వతంగా లేదు నీ తృప్తి గానీ నీకు అప్పటి ఉన్న సరిపోయేదాకా నా మటుగా నేను చచ్చిపోయేదాకా నాకు అమ్మ నాతో ఉందనే భావన శాశ్వతం కానీ అమ్మ నాకు ఎదురున్న కనిపిస్తున్న భావన శాశ్వతమైంది స్థూలంగా కనిపించిన అమ్మ నాకు అశాశ్వతం అయింది కానీ అమ్మ నాతో పాటే ఉన్నదనే భావన నాకు శాశ్వతంగా ఉంది నేను పోయేదాకా అది పోదు ఆధారాన్ని వెదుర్కొని ఆధారంలో స్థిరపడేదాం స్థూలో అశాశ్వతం అని దాని అమ్మ తగ్గించలే దాన్ని విలువ ఇచ్చింది కానీ ఇది అశాశ్వతం ఎందుకు కాదంటే ఇంతే ఇదే భావంతో అది అశాశ్వతం అనిపిస్తుంది ఇప్పుడు నాకు అమ్మ లేదంటే నాకు అమ్మ ఉందని చెప్తాను నాకు ఎవరిని అడిగితే నన్ను ఎవరు అడిగారు శ్రీశైలం వస్తే స్వామీజీ లేరు కదంటే ఇంకా మీరు ఎందుకు వస్తున్నారని అడిగారు వాళ్ళు లేరంటారని నాకు అక్కడ కూర్చున్నా స్వామిజీ నాతో మాట్లాడినట్టే ఉంది ఇది నాకు ప్రాంతి అవ్వచ్చు ప్రాంత అయితే నాకు బాధలేదు కానీ నాకు లేదని అనిపిస్తే కదా నేను రావడం మానే దానికి స్వామి గుడ్లో ఉంది ఇప్పుడు రాజు విగ్రహం వాళ్ళు ఎవరో విగ్రహం దాంట్లో అమ్మ కోరికలు ఏ చూసినా అమ్మ కోలికలు ఏం కోసానంటే ఉండవు అక్కడ ఏమనుకుంటాను అక్కడికి వెళ్ళా నువ్వు ఇక్కడ ఉన్నావు కదా అని ఆ రూపం నువ్వు ఇప్పుడు ఉన్న నాలో ఉందా రాయిలో ఉందా రాయికి నేను ఒక ఆనందం కోసం రూపం ఇచ్చానికి ఒక ప్రమాణం చేసి పెట్టుకుంటున్నా ఉన్నది నాలోనే కదా నాకు అక్కడ కనిపించడం నాకు ఇక్కడ నచ్చట్లేదు మేడం ఎందుకంటే ఇక్కడ దీంట్లో సరిపోవట్లేదు నాకు అక్కడ ఉంటుంది అసలు అక్కడ అసలు రూపం లేదుగా కేవలం మనసు ఆధారమేదు అంటే అంటే భావన భావనలో ఉన్నది నీలోనే ఉంటుంది దృఢపట్టవే తప్ప లోపల ఉన్నదే నాన్నయ్య నీ భావన ఏం తప్ప దీన్ని గుర్తించిన భావనే ఇప్పుడు గుర్తిస్తే రాదు రావు గుర్తించకపోతే అది చూడం కానీ ఇప్పుడు మీకు బియ్యం చూస్తే ఇప్పుడేమైనా గుర్తు రావచ్చు కదా వచ్చిందా లేదా అక్కడ ఈ గుర్తే కదా బియ్యానికి రూపం ఇచ్చింది బియ్యం అన్నం అవుతుంది రవ్వ అవుతుంది కదా ఇంతే కదా విచారణ ఇదే అంతసేపు ఆలోచించడం రకంగా అర్థం కాదు అది అంటే వెళ్ళదు మామూలుగా వెళ్ళదు ఇప్పుడన్నా జరుగుతుంది అంతే అంత దూరం వెళ్ళదు ఇప్పుడు చెప్తుంటే నిజంగా చేశానా తెలియకుండా అప్పుడు జరుగుతుంది అందుబాటులో ఎప్పుడన్నా అనిపించింది కదా ఇట్లా అనుకుంటున్నాం ద్రవ్యతత్వము పెంచబడ్డాలి ఈ సమన్వయం చేసుకోవటమే పరిపూర్ణత అట్లా ఉండడం కనిపి సాధనా నేర్చుకో ఎందుకంటే నాకు ఇందుసేపు ఇప్పుడు అక్కడ విజయసాగర్ అందుసేపు మాట్లాడతారు జనంలో నేను ఇప్పుడు